పాపమెరగను పుణ్యఫలమెరగను ఏ పనులు నీకు సెలవు ఇన్నియునుగావా మునుపనీ విషయముల ముద్ర మానుసులగా అతనునిచితివి ఆ మీద ఒకటొకటినే అనిశెంబు అవి చెప్పినట్ల చేయకయున్న ఘనుడా నీ ఆజ్ఞ నే గడచుటే కాదా కలిమిగల ఇంద్రియపు కాపులుండిన ఊరు ఎలమి నాకొసగివి ఏలుమనుచు అలసి వీరల నేను ఆదరించక కినిసి తలగద్రోచిన నది యుద్రోహమే కాదా కుటిలములబెడబాపి కోరిన చనవులెల్లా ఘటన చెల్లించితివి ఖనుడ నేను అటుగనక శ్రీవెంకటాద్రీస నీ దాసిని ఎటు నీకు నితవే కాదా